ఎంత పాటుపడెనీశ్వరుడు కేది సతమో కాని ఓముచు లోనొక దేహమునకే ఏమి రచించను ఈశ్వరుడు కామించి మోక్షసుఖమునకునైతే ఓమిన సృష్ఠులు ఒకటిగావు భోగించబుట్టిన భూతకోట్లను ఏ గతి మోచీ నీశ్వరుడు తేగదేర తన సేవకు జొచ్చిన యోగము సులభం వొకటొకటికి పన్నిన జగముల ప్రాణాధారము ఎన్నిటనున్నాడీశ్వరుడు కన్నుల శ్రీవేంకటపతియని కని ఉన్న వేళ తమ ఉనికి